ఇంకా అసలు ఆ ముప్పై మూడు ఇంకా అధ్యాత్మంలోకి తీసుకొస్తారు ఉపనిషత్తు కదా అధ్యాత్మంలోకి తీసుకొస్తారు ఇంకా అనేక ఇష్యూస్ ఉన్నాయి అక్కడ మంచి మంచి అంశాలు ఉన్నాయి ఇప్పుడు మీకు ఏదైనా కష్టం వచ్చిందనుకోండి కష్టంలో ఉన్నవాడు దేవతని ఆరాధించవచ్చు కదా ఆర్థభక్తి అంటారు మీకు అన్ని కడుపు నిండి ఇంకా కావాలని ఆరాధించవచ్చు దాన్ని అర్థార్థి భక్తి అంటారు అంటే అర్థార్థి భక్తి చేస్తే ఆర్తులు మీకు చేయకూడదు కడుపు నిండిన ఇంకా మాకు బాగా డబ్బు కావాలి అని వాడు పూజలు చేస్తే కడుపు నుండా భోజనం చేసి మాకు బంగారం కావాలని పూజలు చేస్తున్నారు కదా జనాలు కడుపు నుండా భోజనం లేనివాడు నాకు భోజనం పెట్టవా దేవుడా అని ప్రార్థించడంలో తప్పు లేదుగా ఆర్తభక్తి అని ఉన్నారు ఆర్తభక్తిని ప్రో ఎగ్రీ అయ్యాను అర్థార్థభక్తిని యాక్సెప్ట్ చేయలేదు ఉపనిషత్తుల్లో ఆర్తభక్తిని యాక్సెప్ట్ చేశారు చేసేమన్నారు అంటే నీ వయస్సుకి భక్తికి సంబంధం మీ జీవితాన్ని మూడు మూడు భాగాలు చేయకుండా ఇరవై నాలుగు వరకు ఒకటి నలభై ఎనిమిది ఇరవై నాలుగుకి నలభై ఎనిమిది కలపండి డెబ్భై రెండు అవుతుంది డెబ్భై రెండు వరకు సెకండ్ మిగిలింది థర్డ్ ఫస్ట్ ట్వంటీ ఫోర్ లోపల మీకు ఏదైనా కష్టం ఉంటే వసు అనే దేవతలని ఆరాధించడం వసు అగ్ని అగ్నిని ఆరాధించాలి ఫస్ట్ ట్వంటీ లోపల అగ్నిని ఎలా ఆరాధించాలంటే పురోహితున్నామన్నా అడిగితే చెప్తాడు ఏదైనా హోమో అది చేసుకుంటే సరిపడుతుంది ఇరవై నాలుగు నుంచి డెబ్బై రెండు లోపల ఏదైనా సమస్య ఉంటే రుద్రుణ్ణి ఆరాధించడం అంటే ఎలా ఆరాధిస్తారంటే రుద్రాభిషేకం అది చేసుకుంది డెబ్బై రెండు తర్వాత సమస్య ఉంటే ఆదిత్యున్ని ఆరాధించారు వసవ రుద్రా ఆదిత్యా పశువులు ఎనిమిది రుద్రులు పదకొండు పదకొండు ఎనిమిది పంతొమ్మిది పన్నెండుగురు ఆదిత్యులు ఇరవై ఒకటి ఆ ముప్పై మూడు ఏమిటంటే చెప్తున్నా ఈ ఇరవై ఇరవై ముప్పై రెండు ముప్పై ఇంద్రుడు బృహస్పతి ఈ ముప్పై ఒకటికి ఇంద్రుడు దేవేంద్రుడు ఆయనకి సలహాదారు బృహస్పతి ముప్పై అలా చెప్పారు ఇదంతా కూడా ఉపనిషత్తులో ఉన్నాయి చాలా మంచి శిక్ష అని ఫస్ట్ ఇక్కడ ఉన్న పాయింట్ ఏమిటంటే ఈ దేవతలందరూ ఒకే హిరణ్య రూపంగా ఉన్నారు ఒకే ఒకే హిరణ్య గర్భునిలో అంతర్భావాన్ని చెందుతారు అంటే ఒకే హిరణ్య గర్భుడు ఇంతమంది దేవతల రూపంగా ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు చూడండి ఒకే హిరణ్య అనేక స్థానములలో ఒకే కాలంలో ఉన్నట్టుగా అది తేలిందా లేదా తేలింది కాబట్టి దేవత విషయంలో అటువంటి పరిస్థితి విరోధము కాదు కాబట్టి దేవతకి విగ్రహము ఉండవచ్చును ఇప్పుడు హిరణ్య గర్భుడికి ఉంది ఆయనకి బ్రహ్మాండ విగ్రహ పేరు ఈ బ్రహ్మాండమే ఆయన యొక్క విగ్రహం పేరు అలా సహస్రనామాల్లో ఎక్కడో ఉండే విరాట్ అంటే అదే విరాట్ అంటే బ్రహ్మాండము యొక్క విగ్రహమునకే విరాట్ అనిపారు కనుక సో ఒకే దేవత అనేక రూపాలుగా ఉండొచ్చు విగ్రహం ఉన్నా కూడా కనుక ఆ విరోధము లేదు కాబట్టి దేవతకి విగ్రహం కనుక దేవతకు వేదాంతమునందు అధికారము కాగా తమృతిరీ సరిగ్గా ఇదే విషయాన్ని నిర్ధారిస్తూ స్మృతి కూడా ఆత్మనో వై శరీరాణి బహూలిభరీ కుయా బలం ప్రాప్యా తైర్మీం చరే ప్రాప్యా విషయాన్ని కైిత్ కైిద్దుగ్రంతపశ్చే సంక్షిపే పునస్త సూర్యోరశ్విగణని వాతీయ నిసర్గలజాతీయ ప్తాని మాద్యైశ్వర్యా యోగినామీ యోగపత్ అనేక శరీరయోగం దర్శయతి అది స్మృతి ఉన్నది ఈ స్మృతి ఎక్కడి నుంచి వచ్చింది ఓకే ఇదరో ఒక స్మృతి యోగి యోగి అందుక యోగి అంటే యోగ మహిమ గలవాడు ఈ యోగి ఏం చేస్తాడు తనకు అనేక శరీరములను సృష్టిస్తాడు ఆత్మలోవై శరీరాన్ని బహుని భరతర్షభ భరతర్షభ అంటే ఓ ఓ ధర్మరాజ ఎవరో చెప్తున్నారు భరతర్షభైతే అర్జునుడు అవ్వాలి ఇక్కడ అర్జునుడైతే కాదు ఇది గీతలోది కాదుగా కాబట్టి ధర్మరాజు గారికి ఎవరో చెప్పారన్నమాట ఓ ధర్మరాజా ఈ యోగి ఉన్నాడే వీడు తన యొక్క యోగ మహిమ చేత అనేక దేహములను కల్పించుకుంటాడు తనకే కల్పించి ఆ బలమును పొంది బలము అంటే బలము యోగ బలమును పొంది అనేక దేహములను కల్పించుకుంటాడు కల్పించుకుని వాటన్నిటితోటి ఈ భూలోకాలన్నంతా కూడా సంచరిస్తూ ఉంటాడు చూడండి ఒకే యోగి ఇంకా ఏం చేస్తాడు కొన్ని చోట్ల అదే యోగి కొన్ని దేహములతో ఇంద్రియ భోగములను అనుభవిస్తూ ఉంటాడు ఒక చోట హాయిగా హంస ఉంటాడు ఒక దేహంతో ఇంకో దేహంతో ఖరీదైనటువంటి మంచి రుచికరములైన పదార్థాలను భుజిస్తూ ఉంటాడు ఈ విధంగా ఇంద్రియ భోగాల్ని కొన్ని దేహాలతో సేవిస్తాడు మరికొన్ని దేహాలతోటి కఠినమైన తపస్సు చేస్తూ ఉంటాడు అదే యోగి ఇంకో కొన్ని దేహాలతోటి హిమాలయలో చల్లిలో కూర్చుని కఠినమైన తపస్సు చేస్తూ ఉంటాడు ఇంతసేపు చేసి ఆ తర్వాత మళ్ళీ ఆ దేహాలన్నింటినీ తనలోకి వితుద్రా మళ్ళీ ఒకే యోగి నిలబడి ఉంటాడు ఇదంతా ఎలా ఉందంటే సూర్యుడు ఉదయమే తన నుండి అనేకములైన కిరణములను జగత్తంతా ప్రసరింపజేసి సాయంకాలం అయ్యేప్పటికీ ఆ కిరణాలన్నింటినీ తనలోకి మళ్ళీ ఉపసంహారం చేసుకుంటాడే అదేవిధంగా యోగి అనేక దేహములను జగత్తులో ప్రసరింపజేసి మళ్ళీ వాటిని తన ఎందు వితి చేసుకోగలుగుతాడు అని అణిమ గరిమ ఇత్యాది యోగ యోగులు కూడా ఇంత పని చేయగలరు అని స్మృతులు చెప్తూ ఉంటే సాక్షాత్తు పరమేశ్వరుడు ఎందుకు చేయలేకపోతాడు కాబట్టి యోగులు అనిమాది సిద్ధులను పొంది ఒకే సమయంలో అనేక శరీరములను కలిగి ఉండుట సంభవమైనప్పుడు ఇంద్రాది దేవతలకు అది ఎందుకు సంభవము కాదు కాబట్టి విగ్రహము ఉండుట విరోధము కాదు ఓకే కిము వక్తవ్యం ఆను సిద్ధానా దేవా ఇప్పుడు ఈ యోగి పుట్టినప్పుడు ఇన్ని మహిమలు వాడికి లేవు వాడు పుట్టి పెరిగి యోగ సాధనలను చేసుకుని ఇన్ని మహిమలను సంపాదించాడు అలాంటిది దేవతలు స్వతహాగానే అంటే పుట్టుకతోటే అన్ని సిద్ధులను కలిగి ఉంటారు అటువంటి దేవతలకు అనేక దేహయోగ అనేక దేహములతో సంబంధము కలిగి ఉండుట ఎందుకు సంభవము కాదు వారికి సంభవం అవ్వనని వేరే చెప్పవలనా కిముత అనేక రూప ప్రతిపత్తి సంభవాచ్యా ఏకైకా దేవత బహుభ్రూపై ఆత్మానం ప్ర విభజ్య బహుషు యాగేషు యుగపత్ అంగభావం గచ్చతీటి కాబట్టి అనేక ప్రతిపత్తే అనేది వ్యాఖ్యానం చేస్తున్నారు అనేక ప్రతిపత్తి అంటే అనేక రూప ప్రతిపత్తి అనేకములైన రూపములను పొందుట సంభవము గనుక ప్రతి దేవత కూడా ఏకైకా దేవత ముప్పై మూడు దేవతలు ఉన్నారు ఈ దేవతల్లో ప్రతి ఒక్క దేవత కూడా అనేకమైన రూపములను పొంది ప్రతి యాగంలో ఒకేసారి జరిగిన తనను తన యొక్క సన్నిధానాన్ని అక్కడ ప్రవేశపెట్టి ఆ యాగంలో ఉండే ద్రవ్యాన్ని స్వీకరించుట సంభవమే కాబట్టి ప్రతీ దేవత కూడా ఒకే కాలమునందు జరిగే అనేక యాగాలలో ఆయా కర్మలన్నింటి ఎందు అంగము అగుట సంభవమే అనేక ప్రతిపత్తే అది హేతు అయితే మరి ఒకే దేవత అనేక రూపములను దర్శించి అనేక యాగములలో అంగం అవుతుంటే మనకు కనపట్టలేదు ఎందుకని అనొచ్చు కదా పరైశ్చన దృశ్యతే అంతర్ధానాది క్రియాయోగా ఇత్యుపద్యతే ఇంద్రుడికి విగ్రహమే ఉంటే అనేక విరోధాలు వచ్చాయి ఒక విరోధం ఏమిటి అనేక చోట్ల ఉండడానికి వీలు లేదు ఆ విరోధం పరిహరించాం అయితే మరి ఇంద్రుడు సాక్షాత్తు విగ్రహము కలిగి యాగశాలలో ప్రవేశించి ఆ కర్మలో అంగమయ్యాడు అంటే మరి మాకు ఎందుకు ఇంకో ప్రశ్న అదేమో సమస్య ఆయన అంతర్ధానము అనే శక్తిని కలిగి ఉన్నాడు అంటే ఉండి కూడా కనబడకుండా అనే శక్తిని దేవత కలిగి ఉన్నాడు ఇవన్నీ ఎలా ఉంటాయంటే తెలియకపోతే మహిమలు తెలిస్తే ఏమీ లేదు మీకు తెలుసా అంతర్ధానము అనేది సంభవము ఎలాగా అంతర్ధానం అంటే ఎలాగా అసలు మీరు ఆ ప్రిన్సిపుల్ చూడండి ఈ వస్తువుని మీరు చూస్తున్నారు ఎలా చూస్తున్నారు దాని మీద పడిన కాంతి కిరణములు పరావర్తనం చెంది పరావర్తనం ఉంటుందా పరివర్తనం ఉంటుందా ఏదో పరావర్తనము చెంది మన కంట్లో ప్రవేశించబట్టి మీరు దాన్ని చూడగలుగుతున్నారు సపోజ్ ఏ కారణం చేతనైనా దాని మీద పడ్డ కాంతి కరణాలను అన్నింటినీ అది మింగేసిందనుకోండి మీకు కనపడుతుందా కనపడు చీకట్లో పెట్టారనుకోండి కనపడదు ఇందువల్ల కాంతి లేదు పరావర్తనము లేదు వెలుగులో పెడితే కనపడుతుంది ఎందుకంటే కాంతి ఉండి పరావర్తనము ఉంగుట చేత సపోజ్ దీని మీద ఒక కోటింగ్ ఒకటి వేశారనుకోండి ఒక సబ్స్టెన్స్ని కోటింగ్ వేస్తారు ఆ సబ్స్టెన్స్ ఏం చేస్తుందంటే తన మీద పడ్డ కాంతి కిరణాలను అన్నిటినీ అబ్జార్బ్ చేసేసుకుంటుంది ఆ కోటింగ్ వేసినప్పుడు ఆ సబ్స్టెన్స్ మీకు కానబర్ సంభవమేనా ఇది థియరిటికల్ థినిట్రా ఈ మధ్యన వాళ్ళు ఒక కోట్ ఒకటి తయారు చేశారు ఒక క్లోక్ ఉంది స్టెల్త్ కోట్ ఆ కోట్ వెసేసుకుంటే దాని మీద పడ్డ కిరణ కిరణాలు పరావర్తనం చెందాం అబ్జర్వ్ అయిపోతాయి కాబట్టి కనపడు ఉంది అలాగంటుంది ఉంది యూ బిలీవ్ మై కనిపించాం అక్కడ స్టెల్త్ పెయింట్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఏరోప్లేన్న ఎలా చూస్తారు మైక్రోవేవ్ని పంపిస్తారు మైక్రోవేవ్స్ని పంపిస్తారు ఆ మైక్రోవేవ్స్ రిఫ్లెక్ట్ అవుతాయి వాటిని డిటెక్ట్ చేస్తారు అది ఏం చేస్తుంది స్టెల్త్ పెయింట్ ఏం చేస్తుంది ఆ మైక్రోవేవ్స్ని అబ్జార్బ్ చేసేస్తుంది కాబట్టి డిటెక్ట్ చేయాలి కాదు నేను అలాగా అన్నం మొత్తానికి సంభవమే ఈ జగత్తులో ఇది సంభవము ఇది సంభవము కాదు అని చెప్పడానికి వీలలేదు దూరదర్శనము సంభవము కాదు అనుకున్నాం ఒకప్పుడు ఇప్పుడు దూరదర్శనము ప్రతివాడి చేతిలోనూ ఉంది ఐప్యాడ్ పెట్టుకుంటే మీరు దూరదర్శనం చేయొచ్చు వాడు అక్కడెక్కడో ఉంటాడు వాడిని మీరు ఇక్కడ చూడచ్చు ఇప్పుడు క్రికెట్ ప్రత్యక్ష ప్రసాదము అది ఒకప్పుడు క్రికెట్ కామెంటరీ ప్రత్యక్ష ప్రసారం కాదు కామెంటరీ వివరణ వాడు చూసి అది మనం వింటాం అది గొప్పగా ఉండేది మేము వింటూ ఉండేవాళ్ళం ఇలా చేయలో పెట్టింది ఇప్పుడు ప్రత్యక్ష వినడం కాదు ప్రత్యక్ష ప్రసారమే అక్కడ ఆడుతుంటే మనం చూడొచ్చు ఇంట్లో కూర్చొని చూడచ్చు అలాగే దూర శ్రవణము దూరదర్శనము దూర శ్రవణము ఒకప్పుడు ఇవి మహిమలు ఇప్పుడు చాలా సరళమైన విషయాలు అలాగే ఈ క్లోక్స్ అన్నీ అలాంటివి ఈ పర్టికులర్ పెయింట్ ఉన్న క్లోక్స్ ఎనీవే ఇంద్రాది దేవతలకి విగ్రహం అయితే కనపడదేమి కనపడకుండా అట్టి శక్తి వాళ్ళకి కాలదు వాళ్ళు విగ్రహం లేదు చెప్పారు ఎందుకు లేదు ఉంటే కనపడాలి కదా కాబట్టి లేదు అన్నారు ఉంది ఉన్నా కనుక కూడా అక్కర్లేదు అని ఇక్కడ సమాధానం చెప్పారు క్వచిత్ ఏ కో అహా ఓహో ఇంకా ముందుకు వెళ్ళిపోయామా అనేక ప్రతిపత్తే దర్శనాత్స అపరావ్యాఖ్యా అనేక ప్రతిపత్తే దర్శనాత్ అనేది ఒక రకంగా మనం వ్యాఖ్యానం చేశాం ఎలా చేశాము ఒకే దేవత అనేక రూపములను పొందుట సంభవమే ఆ విధంగా శృతి స్మృతుల మనకు కనబడుతోంది గనుక అని వ్యాఖ్యానం చేశాం ఇప్పుడు అదే అదే ఫ్రేజ్ని ఆ రెండు పదములను ఇంకో రకంగా కూడా వ్యాఖ్యానం చేయవచ్చును అదేలాగా విగ్రహమతామపి కర్మాంగభావ చోదనాసు అనేకా ప్రతిపత్తి దృశ్యతే చూడండి దేవతకి విగ్రహం ఉంటుంది చూడండి అంటే ఇక్కడ కర్మ అంగభావ చోదన అని అదే పదం ఇప్పుడు కర్మని విధిస్తుంది ఎలాగా ఇంద్రుడికి హోమం చేయాలి దధ్నా జుహుయాత్ ఐంద్రయాగంలో ది దిని హోమం చేయాలి ఇంద్రుడికి అప్పుడు అది కర్మచోదన కర్మను విధించేటువంటి వాక్యం చోదన అంటే విధి కర్మను విధించే వాక్యంలో దేవత పేరు చెప్పి ఇంద్రాయ జుహోతి అని అన్నంచేత ఇంద్ర ఇంద్రుడు దేవత ఆ కర్మ విధిలో అక్కడ సమస్య వస్తుందంటే దేవతకి విగ్రహం ఉన్నట్లయితే ఈ కర్మాంగ భావ చోదనలకి విరోధమవచ్చును అని కదా వీటి సమస్య ఎందుకంటే కర్మలో దేవత అంగము అని విధించే వాక్యానికి విరోధం వస్తుంది ఒకే దేవత అనేక రూపాలను కలిగి ఉండడం సంభవం కాదు కనుక అని అని సమస్య దానికి సమాధానం చెప్తున్నారు ఏమంటే చూడు విగ్రహం ఉన్నా కూడా దేవతకి కర్మ అంగము కాగలుగుతుంది అనేకా ప్రతిపత్తిర్దృశ్య అంటే క్వచిదేకొ విగ్రహవాన్ ఎక్ర యుగపదంగభాగర్ గచ్చతి ఎహుభై భోజయద్భి నేక బ్రాహ్మణోగపద్భోజె్య ఏకోపీ విగ్రహవాన్ అనేక యుగపదంగ భాగం గచ్చతి యథా బహుభ్రనమస్కృర్వాణై ఎకోబ్రాహ్మణ యుగపదనమస్క్రీయతే దీని మహిమలోకిందజ్యం పైన ఇప్పుడు మహిమలు అక్కర్లేదు ఏమక్కర్లేదు మామూలుగా సింపుల్గా కూడా చెప్పేసేయవచ్చును ఎలాగంటే ఇంద్రుడు ఉన్నాడు విగ్రహం ఉన్నది ఒకే విగ్రహము ఒకచోటే ఉంటాడు అయినా కూడా అనేక మంది చేత ఏకకాలం నందు సమర్పించుట ఆయన అనేక మంది సమర్పించిన హవిష్లను ఏకకాలమునందు స్వీకరించుట సంభవమవును మీరు ఫాలో అవుతున్నారా ఇక్కడ చిన్న చిన్న తేడా వడ్ల గింజలో బియ్యపు గింజ సమస్య ఏమిటి దేవతకి విగ్రహం అంటూ ఉంటే అనేక కర్మలలో ఒకేసారి అంగము కాజాలదు అది కదా నీ సమస్య దానికి పరిష్కారం ఏం చెప్పారు దేవతలకి మహిమలు ఉంటాయో ఒకే దేవత అనేక రూపాలని స్వీకరించి అనేక స్థానాలలో సన్నిధానం చేసి అనేక యాగములలో అంగము కాగలుగుతుంది అని చెప్పారు ఇప్పుడేమని చెప్తున్నారు మహిమని కూడా మీరు ఇన్వోక్ చేయక్కర్లా దే మహిమ అనే మాటలు ఏమనక్కర్లా ఒకే దేవత విగ్రహం ఉన్నది ఆ విగ్రహంతో ఇంకా అనేక రూపాలని ప్రకటించక్కర్లేదు ఏమక్కర్లేదు అదే విగ్రహంతో అనేక కర్మలలో ఏకకాలమునందు అంగము కాగలుగుతుంది అని చెప్తున్నారు ముందు మహిమ చెప్పారు ఇప్పుడు ఇంకా మహిమను తీసి పక్కన పెట్టి చెప్తున్నారు ఎలాగంటే చూడండి విగ్రహం ఉన్నవాడికి ఒకసారి ఒక సందర్భంలో ఆ విగ్రహానికి మీరు కర్మ ఏదైనా చేయదలుచుకుంటే ఒక్కడే చేయగలుగుతాడు అటువంటి సందర్భాలు ఉంటాయి ఉదాహరణకి స్వామీజీకి భోజనం పెట్టాలి అనుకున్నారు ఆ స్వామీజీకి ఒక విగ్రహం ఉంది కనుక నలుగురు కలిసి ఒకేసారి భోజనం పెట్టడం కుదరదు ఒక్కడే భోజనం పెట్టగలుగుతాడు ఒక పూటకి ఒక్కడే పెట్టగలుగుతాడు కానీ స్వామీజీకి దండం పెట్టాలి అన్నప్పుడు నలుగురు ఒకేసారి సరిపడింది మహిమ అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు సరిపడింది కదా అంతే కాదండి ఒకే స్వామీజీ నాలుగు చోట్ల భోజనం ఒకే పూట భోజనం చేశాడు అంటే అది మహిమ నాక్ష కానీ ఒకే స్వామీజీ నలుగురు చేత దాని నమస్కారాలను చేయించుకున్నాడు అంటే మహిమే ఉంది ఇటుక మామూలుగా లోకంలో గురుపూజ అని గురుపూజ చేస్తారు ఆ మహాత్ముడికి పది మంది గురు పూజ చేస్తారు ఒకే రోజు ఆయన ఒక్కడే ఉంటాడు ఆ పది రూపాయలు ఒకడే ఉంటాడు ఇంద్రుడు కూడా అలాగే సరిపడుతుంది అని చెప్తున్నారు ఇప్పుడు ఇంత దీంట్లో మహిమ కళ కదా ఇక్కడ ప్రతిపత్తి అంటే జ్ఞానం అని అర్థం ఇందాక అనేక ప్రతిపత్తి అంటే అనేక రూపములను పొందుట అని చెప్పాం ఇప్పుడు అనేక ప్రతిపత్తి అంటే అనేక ప్రకారములుగా తెలియుట జ్ఞానంలో మీరు ప్రవేశపెడితే అనేకం కుదురుతుంది ఇప్పుడు ఒకడు ఉంటాడు ఆ ఒకడిని వీడు దండం పెడతాడు దండం పెట్టడం అంటే ఏమిటి తెలుసుకుని వినయమును ప్రకటించుట తెలుసుకుని చూచి వినయమును ప్రకటించుట చూడడం దగ్గరకు వచ్చేప్పటికీ ఒకడిని అనేక మంది చూచుట సంభవమే చూచుట తెలియుట సంభవమే కాబట్టి ఇక్కడ దేవతకి దండం పెట్టడం అంటే దేవతను భావన చేసి సమర్పించుట దీనికోసం దేవత ఒక్క దేవతని అనేకమంది ఒకే కాలంలో భావన చేసి సమర్పించుట సంభవమే దీనికోసం దేవతకి అనేక రూపాలు కూడా అక్కర్లా ఒక రూపంతో సంభవము కాబట్టి ప్రతిపత్తి అనే పదానికి జ్ఞానము అర్థం చెప్పండి అనేకులు ఒకే దేవతను ఎక కాలంలో తెలియుట సంభవమే అలా చెప్తున్నారు చూడండి నేను వ్యాఖ్యానాలు చేశాను వెరీ ఇంట్రెస్టింగ్ అనేకా ప్రతిపత్తి అనేకా ప్రతిపత్తి అంటే అనేకథా జ్ఞానం సంభవతి ఒకే దేవతను ఏకకాలంలో అనేక మంది పూజ చేసేవాళ్ళు అనేక విధములుగా ఒకే దేవతను భావన చేయుట సంభవము ప్రతిపత్తి అంటే జ్ఞానం ఓకే తెలిసిందండి ఇప్పుడు ఆ వాక్యం మళ్ళీ చూడండి ఒక్కసారి విగ్రహవతామపి అంటే విగ్రహము కలిగిన దేవతలకు కూడా కర్మాంగ భావన భావచోదనాసు కర్మలో అంగమయ్యేటువంటి విధివాక్యముల సందర్భములో అనేకా ప్రతిపత్తి అనేకములుగా తెలియబదుట దృశ్యతే కనబడుతున్నది ఓకే అది వి వివరిస్తారు దాన్ని క్వచిత్ ఏ కో విగ్రహవాన్ ఏకత్ర యుగపత్ అంగభావం నగతి అంటే వ్యతిరేక దృష్టాంతం ఒకడు ఉన్నాడు ఒక విగ్రహము కలదు వాడు ఒకే కాలంలో అనేక కర్మల ఎందు అంగము అవుతాడా అవడు ఎలా అవుతాడు ఒక విగ్రహం ఉంటే ఒకేసారి అనేక కర్మలలో అంగము కాలేడు ఎందుకని ఒకే విగ్రహం ఉన్నది కనుక ఎలాగంటే యథా బహుభి భోజయద్భి నైకో బ్రాహ్మణ యుగపద్భోజ్యతే ఏకాదశి నాడు వేదం చదువుకున్న పండితుడికి భోజనం పెట్టండి అని ఏదో వాక్యం ఉన్నది ఆ ఊళ్ళో వేదం చదువుకున్న పండితుడు ఒక్కడే ఉన్నాడు ఆ ఏకాదశి నాడు అందరూ కలిసి నలుగురు ఏకాదశి నాడు ఆయనకి భోజనం పెట్టాలనుకున్నారు ఒకే రోజునే ఒకే ఏకాదశి నాడు నలుగురు ఆయనకి భోజనం పెట్టడం సంభవం కాదు ఎందుకని ఆయనకి విగ్రహం ఉన్నది కనుక విగ్రహం లేకపోతే సంభవమే విగ్రహం ఉన్నది కనుక సంభవము కాదు ఇది వ్యతిరేక దృష్టాంతం కానీ క్వచిచ్చ ఏ కో విగ్రహవాన్ ఏకత్ర యుగపదంగ భావం గచ్చతి ఈ జగత్తు చాలా చిత్రమైన జగత్తు విగ్రహం ఉంది కనుక ఒకే కాలమునందు అనేక కర్మల ఎందు కాలేడు అని చెప్పడానికి వీర్లేదు కొన్ని చోట్ల అది కరెక్టే మరికొన్ని చోట్ల విగ్రహం ఉన్నవాడు కూడా ఏకకాలమునందు ఏకత్రా అంటే ఏకస్మిన్ సమయే ఏకస్మిన్ దేశే ఏకస్మిన్ కాలే ఒకే సమయమునందు ఒకే ఆయన విగ్రహంతో ఒకే దేశమునందు కూడా అనేక మంది చేత చేయబడే కర్మలలో అంగము కాగలుగును ఒక చోట అంగము కా కాలేడు భోజనం పెట్టుట అనే కర్మలో ఒకేసారి నాలుగు చోట్ల అంగము కాలేదు కానీ విగ్రహం ఉండి కూడా ఒకే వ్యక్తి ఒకే కాలంలో ఒకే విగ్రహంతో అనేక మంది చేసేటువంటి క్రియలలో అంగము కాగలుగును అది ఎలాగంటే యథా బహుభీ నమస్కృ ఏకో బ్రాహ్మణ యుగపత్ నమస్క్రియేత నమస్క్రియతే ఒకే బ్రాహ్మణుడు వేదం చదువుకున్న ఆయనకి దండం పెట్టాలి అని మీరంటే ఒకేసారి విగ్రహం ఉంటుంది ఆయనకి పది మంది దండం పెట్టచ్చు ఒకేసారి చేయొచ్చు కాబట్టి ఇంద్రుడికి విగ్రహం ఉన్నా వంద మంది ఒకేసారి ఆయన్ని ప్రార్థించవచ్చు ఒకేసారి ఆయనకి హవిస్సులను సమర్పించవచ్చు ఆ అన్ని క్రియల ఎందు ఆయన అంగము కాగలుగుతాడు మహిమతో సంబంధం లేకుండానే చేసేవచ్చు మహిమ కింద మీరు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు కూడా ఎదుర్వేట్ వర్క్ షాప్ తద్వత్ ఇహా ఉద్దేశపరిత్యాగాత్మకత్వాత్గస్యా విగ్రహవతీమీ ఏకాన్ దేవతాముద్దిశ్య బహవ స్వం స్వం ద్రవ్యం యోగపత్ పరిత్యక్ష్యంతి ఇప్పుడు సమస్య ఏమిటి సమస్య ఎలా వచ్చింది ఇంద్రుడికి విగ్రహం ఉంది అంటే ఒకే కాలంలో అనేక మంది యాగాలు చేసి ఇంద్రుడికి ద్రవ్యాన్ని సమర్పించినప్పుడు ఈయన వాటన్నిటినీ స్వీకరించటం సంభవము కాదు కాబట్టి ఆ యాగాలు వ్యర్థమైపోతాయి అంటే వాటిని విధించిన వేదవాక్యము వ్యర్థమవుతుంది ఆ విధంగా కర్మ ఎందు వచ్చింది అని సమస్య దానికి సమాధాన యాగం అంటే ఏమిటి దేవతోద్దేశేన ద్రవ్యత్యాగో యాగ అనే డెఫినేషన్ ఆ డెఫినేషన్ మనసులో బతికి చెప్తున్నారా ద్రవ్య త్యాగమునకే యాగము అని పేరు ఆ త్యాగంలో కా డ్రాప్ చేస్తే ఏమి వెళ్ళింది యాగము అంతే త్యాగము చేయుటే యాగము ఏమిటి త్యాగం చేయాలి ద్రవ్యాన్ని త్యాగం చేయాలి ద్రవ్యము అంటే వస్తువు నెయ్యి కానీ పెరుగు కానీ హవిస్తూ దాన్ని త్యాగం చేస్తారు ఎవరిని ఉద్దేశించి ఎప్పుడు కూడా త్యాగం చేసేప్పుడు ఒకళ్ళని ఉద్దేశించి త్యాగం చేయాలి ఇప్పుడు రూపాయి కాసు అలా విసిరేస్తే అక్కడ ఒక బిచ్చగాడు ఉంటే విసరాలి బిచ్చగాడు లేకుండా అలా విసిరేయకూడదు కాబట్టి హవిస్సును తీసుకెళ్ళి నిప్పుల్లో పోయిపోవడం దేవతని ఉద్దేశించి త్యాగం చేయాలి అది యాగం పేరు కాబట్టి ఇంద్రదేవతకు ఈ హవిస్సు సమర్పితమగును గాక అని మీరు త్యాగం చేస్తారు అది యాగం పేరు ఇంద్రదేవత ఒక్కడే ఆయనకి విగ్రహం కూడా ఉంది ఆయన అక్కడ కూర్చుని ఉన్నాడు మీరు పది మంది త్యాగం చేయండి ఏం అభ్యంతరం ఆయన వచ్చి త్యాగం చేసిన ప్రతిసారి వచ్చి అక్కడ ఒక పీట మీద కూర్చోక్కర్లేదు ఆయన ఉండి చోట ఆయన ఉంటాడు మీరందరూ త్యాగం చేస్తారు ఎందుకంటే ఆయన అంగం అవుతాడు ఏక విగ్రహము ఉండి కూడా అంగము అయిపోతాడు కాబట్టి యాగం అంటే దేవతను ఉద్దేశించి త్యాగము చేయక దొనుక దేవతకి విగ్రహం ఉన్నప్పటికీ విగ్రహమతిమపు ఏకాం దేవతాముద్దశ్య ఒకే దేవత విగ్రహము గలదే ఆ దేవతను ఉద్దేశించి బహబ అనేకమంది తమ తమ ద్రవ్యములను త్యాగం చేసుకుంటూ పోతారు ఆ యాగములన్నిటి కూడా ఆ దేవతయే అంగము అవుతుంది భావన చేత మీరు దేవతని భావన చేస్తే ఆ దేవత అంగమవుతుంది అదే సమయంలో మరొకడు ఆ దేవతని భావన చేసి ధ్యానం చేస్తే అక్కడ కూడా ఆ దేవత అంగం అవుతుంది ఈ విధంగా ఎన్ని యాగాలు చేస్తే అన్నింట్లోనూ ఏకకాలంలో ఒకే దేవత విగ్రహము గలదియే అయినప్పటికీ అంగము అవ్వచ్చు తెలిసిందండి కాబట్టి దేవత స్వయంగా వచ్చేసి అక్కడ నిలబడబోయి ఏదో అయిపోవాలి అని ముఖ్యంగా ఈ ప్రిన్సిపల్ శ్రాద్ధం దగ్గర బాగా అప్లై అవుతుంది శ్రాద్ధంలో ప్రశ్న అడుగుతారు మరి వాళ్ళు ఇంకో చోట పుట్టేసి ఉండొచ్చు కదా మనం ఎందుకు శ్రాద్ధం చేయడం చూడండి ఇంకో చోట పుట్టి ఉండొచ్చు మీరు శ్రాద్ధం ఎవరికి చేస్తున్నారు అతను పరమ పదించిన తండ్రికి తల్లికి చేస్తున్నారు ఆ తండ్రిని తల్లిని మీరు భావన చేసి సమర్పిస్తున్నారు సరిపడింది ఆ తండ్రి తల్లి ఉన్నారా లేదా లేదేమో ఎక్కడైనా పుట్టేదేమో ఎక్కడో పుట్టడం గురించి నీకెందుకు నీ భావనలో ఉన్నారా లేదా ఉన్నారు అంతే నీ భావనలో ఉన్న దేవత నీ చేత సమర్పించబడిన ద్రవ్యాన్ని స్వీకరిస్తుంది ఆ దేవతకి విగ్రహం ఉన్నా నష్టం లేదు కాబట్టి శ్రాద్ధం చేసేది మన భావనలో ఉన్న తండ్రికి తల్లికి సమర్పించుట శ్రా అదేవిధంగా శ్రాద్ధము కర్తవ్యము పూజ చేసేది మరి ఈ ప్రశ్న అడుగుతారు ఇప్పుడు విష్ణువు ఎక్కడికో వెళ్ళాడండి ఇప్పుడు పూజ చేసి ఉపయోగం లేదు ఆయన బిజీగా ఉన్నాడు అలా కల్లా అలా కల్లా ఆయన బిజీగా ఉంటే ఉన్నది ఏం పర్వాలేదు మన భావనలో ఉన్నాడు ఎక్కడున్నాడు భావనలో ఎక్కడో నువ్వు భావన చేయి చేసి చూడు ఉన్నాడు అలాడే చెప్పు భావన చేస్తే ఉన్నాడు కదా ఉన్నాడు ఆ భావన చేసి సమర్పించు ఆయన బిజీగా ఉన్నా కూడా ఏం పర్వాలేదు స్వీకరిస్తాడు అంతా భావనని బట్టి ఉంది ఇప్పుడు ఒకడు పూజ చేస్తున్నాడు ఇంకొకడు వచ్చి రాతికి పూజ చేస్తున్నావు అని అడిగాడు అంటే వీడన్నాడు రాతికి పూజ చేయట్లేదు దేవుడికి పూజ చేస్తున్నాను ఏడీ దేవుడు రాయి ఉన్నది కదా నువ్వు రాయి అన్నావు కాబట్టి అది రాయి నేను దేవుడు అన్నాను కాబట్టి అది దేవుడు కాబట్టి దేవుడు రాతియందు ఉన్నాడా రాతీయందు లేడు భావన ఎందు ఉన్నాడు ఆ భావనకు రాయి ఆలంబనమైనది కాబట్టి దేవుడు భావన ఎందే ఉంటాడు కాబట్టి భావన ఎందు ఉండే దేవుడికి రూపం ఉన్నా అభ్యంతరం ఏం లేదు అనేకమంది ఒకేసారి భావన చేస్తే రూపానికి అభ్యంతరం వస్తుంది ఒకే రూపాన్ని అనేకమంది ఏకకాలంలో భావన చేయట సంభవమే అంచేతనే దేవుడు బయట ఉన్నాడు అంటే దేవాలయం దేవుడు భావనలో ఉన్నాడు అంటే ఉపాసన జ్ఞానము అవుతుంది దేవుడు బయటే ఉన్నాడు అంటే ఒకేసారి పది మంది పూజ చేయటం కుదరదు అంచేత పూజకి టిక్కెట్ కొనుక్కొని కీలో నిలబడాలి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పూజ చేసుకోవాల్సి దేవుడు భావనలో ఉన్నాడు అంటే అందరూ ఒకేసారి పూజ చేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు ఇంత మహిమలు యోగ మహిమలు అవేమీ మనం ప్రస్తావించలేదు అవి ఉన్నాయని కానీ లేదని కానీ మనమేం చెప్పలేదు చెప్పకుండా విగ్రహవత్వాన్ని మనము సమర్థించినాము కాబట్టి దేవతకు విగ్రహం ఉండుట సంభవమే కర్మకు విరోధం లేకుండా దేవతకి విగ్రహం ఉండుట సంభవమే సంభవము దేవతలకు ఆత్మ జ్ఞానమునందు అధికారము గలదు కర్మని విరోధము పరిహారం చేశాం శబ్దే విరోధ శబ్దమునందు విరోధం ఉంటుంది సూత్రం అందాము శబ్ద ఇది చేదే విరోధ అనే మాట పై నుంచి వస్తుంది పై సూత్రం నుంచి విరోధ అనువృత్తి వస్తుంది విరోధం పరిహారం చేశాం శబ్దే ఇది చేత అంటే శబ్దే విరోధ ఇది చే కర్మయందు విరోధం తొలగించాము కానీ శబ్దమునందు విరోధం వస్తుంది అంటే నా అతఃప్రభవాత్ ప్రత్యక్షానుమానాభ్యాం అంటే దేవతకు విగ్రహం ఉంది అని మీరంటే శబ్దమునందు విరోధము వచ్చు అనే అబ్జెక్షన్ ఒకటి లేవనొచ్చుతున్నారు నో ఆ విరోధము కూడా రాదు నిజానికి సర్వము శబ్దము నుంచే పుట్టింది అతఃప్రభవాత్ అత అంటే దీని నుండి దీని నుండి అంటే శబ్దము నుండి పుట్టింది ప్రత్యక్షంగా మనకి తెలుస్తోంది అనుమానం చేత కూడా అదే తెలుస్తుంది అంటూ ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తుంది మళ్ళీ వారు అనుకుంటారు ఓం పూర్ణముదూర్ణ పూర్ణ పూర్ణము దూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమే వాశిష